సరే ప్రార్థన చేద్దాం సూత్రం ప్రభావ పరిశుదిరా గొప్ప దేవా సర్వశక్తిమంతుడా సర్వోనతుడా మహోనతుడకు దేవా మహిమ స్వరూపకు తండ్రి కృపామైడా నీకి స్థుతులు స్తోత్రమైన అబ్రహాం ఇసాక్ యాక గొప్ప దేవ మహోనతుడకు తండ్రి నీకు వన్నాలిసయ్య నీకు గడిచిన మమ్మల్ని సురక్షితంగా కాపాడి మీ కృపలో భద్రపరుచుకొని ప్రభావ మమ్మల్ని సజీలుగా నిలబెట్టుకున్నారు నైనా దివారాతులు మమ్మల్ని కాచి కాపాడి నైనా ఇసు ప్రభావ మీ కింద మీ కృపలు మమ్మల్ని దాచిపెట్టుకొని మమ్మల్ని ఇంతకాలంలో నడిపించినారు ప్రభావ నీకు వన్నాల్ నిసే కృతజ్ఞతలు అర్పించుకున్నమైన గొప్ప దేవ సమస్త ఘనత మహిమ ప్రభావంలో మహా తేజస్సు మహా యుగ యుగంలో నీకే కలుగునిగా కలలీయ నైనా ఇక మధ్యకాల సమయంలో ప్రభావ మీకు సన్నిధికి వచ్చిన మార్తలాగా ప్రభా తను మేము అరితీ కొండకున్న ప్రభావ మరేలాగా ప్రభావ మీ సన్నిధికి మేము వచ్చినాం ప్రభాయన ఈసు ప్రభా తండ్రి గొప్ప మీరు మాకు సహాయపడండి నా తను యేసు ప్రభా మీ వాకిందర ప్రభావ మీరు మాతో మాట్లాడండి మీ పాదల దగ్గర కూర్చున్నాం ప్రవా అనేకమైన విషయాలు మాకు బయలుపరచడం ప్రభావ మీరు మాట్లాడండి ప్రభావ మీకు స్వరం మేము వింటకు వచ్చినాం ఓ ప్రవా నేను చెవులు ప్రవా గ్రహించే ఉదయం చూసి కళ్ళు మాకు అనుగ్రహించండి మా అంతరంగ పురుషుని బలపరచని ప్రభావా నైనా ఈసయానికే వందన మీ కురపు మమ్మల్ని ఇంకా బలపరచండి పశుధాత్మాషేకం ఇంకా సంపూలు నడిపించండి ప్రవా ప్రాణ బిడ్డ నడిపించండి ప్రతి ఆటంకాలను కొట్టివేసి ప్రవా మీ కొరకు మమ్మల్ని గొప్ప సాక్షులు పెట్టుకోండి మీరు ఆకడ దినాలేమంటున్నాం ప్రభావ బహుభయంకరమైన శ్రమల కాలంలో మేము వింటున్నాం ప్రతి దశలో మేము జాగ్రత్తగా జీవించాలా పరిశుద్ధంగా జీవించాలా ఆయన ఈసు మా ప్రవర్తన కానీ మా చూపులు కానీ మా తలంపులు కానీ సమస్తంలో ప్రభా అయినా మీకు మహిమకరంగా మీకు అంగీకారంగా మేము జీవించాలని సహాయపడండి ప్రతి బలం కొట్టివైన ప్రభావ సంపూర్ణంగా సాగిపోవాలా ప్రభావ మీరే మాకు సహాయ నడిపించండి ఈ అరదంతట్లో మీరు మయం పొందని మీరు మమ్మల్ని నడిపించండి నూతనంగా అభిషేకించి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని సాక్షిని పెట్టుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిష్టం తండ్రి నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శీలను నేను అనుక్షణము నన్ను చెక్కుము శిల్పి చేతిలో శీలను నేను అనుక్షణము నన్ను చెక్కుము అంధకార లోయలోనా సంచరించిన భయములేదు అంధకార లోయలోనా సంచరించిన భయములేదు వాక్యము శక్తి గలది నా తృవకు నిత్య వెలుగు నీ వాక్యము శక్తి నా తృవకు నిత్య వెలుగు నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పీ చేతిలో సిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము శిల్పీ చేతిలో సిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము గోర పాపిని త్రీ పాప పడి ఉంటినీ గోర పాపిని తండ్రి పాపవు బిలో శుద్ధి చేయుము పొందనిమ్ము నీదు ప్రేమను లేవనెత్తుము శుద్ధి చేయుము పొందనిమ్ము నీదు ప్రేమను నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శను నేను అనుక్షణము నన్ను చేక్కుము శిల్పీ చేతిలో శను నేను అనుక్షణము నన్ను చెక్కుము ఈ భూమిలో రాజు నీవే న ఈ భూవిలో రాజు నీవే నా హృధిలో శాంతినివే కుమరించుము నీదు ఆత్మను జీవితాంతము నీ సేవా చేసేదన్ని కుమరించుము నీదు ఆత్మను జీవితాంతము నీ సేవా చేసేదన్ నీ సేవా చేసేదన్ నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పీ చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము శిల్పీ చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము అనుక్షణము నన్ను చెక్కు సరే మనం ఏం చేద్దామంటే క్లుప్తంగా ఈరోజు ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయాన్ని ఆరంభిద్దాం రేపు కంటిన్యూ చేద్దాం ఆదివారం ఆయిదా అధ్యాయాన్ని స్టార్ట్ చేసేసుకొని డీటెయిల్డ్గా రేపు చూద్దాం అయితే ప్రార్థన చేసుకొని ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తాం పరశుద్రవ తండ్రి మీకు వన్నా లేసయ సర్వోన్నతుడకు మీకే కృతజ్ఞతలనైనా ఈ యొక్క దినం మీ యొక్క సాయం చేత నడిపించి మధ్యాహ్న కాలంన మీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మిమ్మల్ని స్థితించి గనపరచడంలో మీరేమో యొక్క చేతి పట్టుకొని నడిపించి మనం ప్రార్థిస్తాం ముఖ్యంగా తండ్రి మేము కాలం బహు భయంకరమైన కాలంనైనా పూర్వీకులు చూడని కాలంనైనా కానీ ఈ కాలంలో మీరు మమ్మల్ని నిలబెట్టింటే ఎందుకనేది మేము అర్థం చేసుకుని దాని ప్రకారంగా జీవించాలా మా విశ్వాసాన్ని అంచలంచగా ఎదిగింపజేయండి తండ్రి మీరు తప్ప ఎవ్వరు మా యొక్క అవిశ్వాసాన్ని స్వస్థపరచలేరినైనా వేసే అనుమానాలు తొలగించండి యొక్క అపనమ్మకాలు తొలగించండి ప్రవా మీద సంపూర్ణంగా ఆనుకొని జీవించాలా వ్యూహాను భక్తుడు మీరు అమ్మున ఆనుకొని ఉండేవాడినైనా మేము కూడా ఆ రీతి ఉండలాగానే సహాయపడండి సంపూర్ణంగా మీలో లీనమై జీవించే బిడలుగా తయారు దీని విషయంలో మేము భయపడకుండా చింతించకుండా ధైర్యంగా ప్రభు మీ మీ అంత మేము నిలబడాల ప్రభావ ఎప్పుడు చెలించకుండా ధైర్యం నిలబడిలాగానే సహాయపడమని రాజిస్తున్నాం మేము తిని మళ్ళీ మిమ్మల్ని మహిమపరచాల కనపరచగా మీ యొక్క నీతిని అనేకులకు ప్రకటించాలా అటువంటి జీవిత విధానం మాకు అందరికీ అనుగ్రహించండి ప్రకటన గ్రంథంలోని ఐదవాద్యాన్ని మేము ధ్యానించబోతుండగా మీ యొక్క పరిషత్ను నడిపింపు అందులోని సత్యాలను గ్రహించి దాని ప్రకారంగా జీవించి అనేకులకు ప్రకటించాలా అటువంటి సేవా విధానంలో నడిపించి మిల్కి సేదక క్రమము ప్రకటించే క్రమం నైనా కాబట్టి అనేకులకి ఈ విషయాలు మేము చూపించాలా బ్రోగా ఆయకత్వం మళ్ళీ వీటిని చూపించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఏ సుక్రీస్తు రాన ప్రార్థిస్తున్నాం ఆ మెయిన్ యాక్చువల్ ఈరోజు మిల్కి సంబంధించిన అంశాలే ముందుకు తీసుకెళ్దాం అనుకున్నా కానీ సడన్లీ నా మైండ్ ఎక్కడో థాట్ ఉందంటే శనివారం కదా శనివారం ప్రకటన ఇస్తాం కదా అనుకున్నాం అట్లా ఆ రూపకంగా మైండ్ డిస్టర్బ్ అయిపోయిండే పర్లేదు దేవుని విధానమని నేను అనుకుంటున్నా సోమవారం నుంచి అగైన్ మనం మెల్కి సిద్ధ క్రమాన్ని ధ్యానించొచ్చు ఎట్లా ఒక టూ డేస్ ఇద హాలిడేస్ కూడా వస్తున్నాయి మనకి కాబట్టి మరీ దీర్ఘంగా ధ్యానించచ్చు అది చాలా లాంగ్ టాపిక్ మనం అనుకుంటాం జస్ట్ ఒక అంశం ఒక రోజుతో కానీ ఆల్రెడీ సిక్స్ సిక్స్ డేస్ దాటింది అది సిక్స్త్ డేకి వచ్చింది అది కాబట్టి వచ్చే వారం మరీ డీటెయిల్డ్గా దానికి సంబంధించిన విషయాలు చూద్దాం మనం ఆ క్రమంలోనే ఉండాలా అనేది నేర్చుకున్నాం కాబట్టి ప్రకటన గ్రంథము ఐదో అధ్యాయాన్ని మనం ఈరోజు ఆరంభిస్తాం ముఖ్యంగా ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయాన్ని మనం ఆరంభించకముందు ఒక విషయం జ్ఞాపకం చేయడం ఏంటంటే బూరలు ఏడు ముద్రలు ఏడు పాత్రలు ఇక్కడి నుంచే స్టార్ట్ అయిపోతాయి అన్నట్టు ఇంకా కాబట్టి ఏడు ముద్రలు నుంచి ఎందుకంటే గతంలో మనం అంత డీటెయిల్డ్గా ఎప్పుడు కూడా ఏడు ముద్రలకు సంబంధించినవి ధ్యానించలే ఎందుకంటే ఏడు బూరలే చాలా ముఖ్యమైన అన్నిటికంటే ఏడు ముద్రలు ఏంటంటే ముద్రలు ఏ పడ్డాయి కాబట్టి అందులోని మనం సరిగా కానీ ముద్రలు బింపబడినప్పుడే ఏడు బూరలు స్టార్ట్ అవుతాయి అందుకు మనం ఏడు బూరలు దీర్ఘంగా ధ్యానించినాం ఒక సంవత్సరం పట్టింది ఎన్ని గంటలు రికార్డింగ్స్ ఉన్నాయి వాటన్నిటినీ మనం తిరిగి ధ్యానించాలంటే మరొక సంవత్సరం పడుతుందేమో బట్ కానీ నేను ఆ రోజుల్లో చూసినంత డీటెయిల్డ్గా ఇప్పుడు చూస్తలేము క్లుప్తంగా చూస్తున్నాము ఓపిక ఉంటే ఏంటంటే ఆ రికార్డింగ్స్ ఎప్పుడన్నా మీకు ఫ్రీ టైం ఉంటే ఎర్లీ మార్నింగ్ చెవుకి పెట్టుకొని ఒక పెన్ను పేపర్ తీసుకొని ఒక బుక్ తీసుకొని ఆ పాయింట్స్ అని రాసుకుంటే రిమైండ్ లాగా దాని తర్వాత ప్రభు మనల్ని హెచ్చరించిన విధంగా ఆ సంవత్సరాలలో ఆ ప్రవచనాలు ఈరోజు మన కాలంలో ఎట్టర్ నెరబెడుతున్నాయి ఇప్పుడు మనం గ్రహించగలం దేవుడు మనకి ఎన్నో చూపించాడు అవన్నిటినీ మనం లిస్ట్ అవుట్ చేసుకోవడం బహు కష్టకరంగా ఉంది కొన్నే గ్యాప్ వస్తుంటాయి కానీ వీటిని రిక రాసుకొని వాటన్నిట్లు చూస్తే అవును కదా ప్రభు మనం ముందుగానే హెచ్చరించండు అని అప్పుడు ఆశ్చర్యపోతూ ఉంటాం కానీ దేవుడు ప్రతి దశలో మనల్ని సిద్ధపరుస్తున్నాడు మనం అంటే ఆయనకి ఎంత ఇష్టమో అనేది మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి అందుకే మనం కూడా అతన్ని అమితంగా ప్రేమించాలా సంపూర్ణంగా ఆయన కొరకు మనం సమామి కేటాయించాలా ఈ రోజుల మనుషులు అనేక పరిపర విధాలుగా పరిగెత్తిపోతున్నారు ఒక క్షణము ఆయన కొరకు గడపలేని కాలంలో మనం ఉంటున్నాం ఎందుకంటే యశ్ ప్రభే తను నూటి చెప్పింది మనసుకో మరి తిరిగొచ్చినప్పుడు భూమి మీద ప్రేమను కనుగొన కానీ ఇంగ్లీష్లో విశ్వాసాన్ని కనుగొననుంది తెలుగుకి ఇంగ్లీష్ అంత తేడా ఉంది వెన్ హీ వెన్ ద సన్ ఆఫ్ మ్యాన్ షల్ రిటర్న్ విల్ హీ ఫైండ్ ఫెయిల్ ఆన్ దిస్ ఎర్త్ అనుంది అంటే భూమి మీద విశ్వాసాన్ని కనుగొన తెలుగులో తన ప్రేమను కనుగొన రెండుగా అనిపించేమంటున్నాడు ఓరి దిగి చెప్పాలంటే ఈశ్వర శిలోని చూపించిన ప్రేమ ఉండదు ఆ ప్రేమ ఉన్నవానికి ఆ ప్రేమ కలిగిన వాడికి విశ్వాసం ఉంటుంది మళ్ళీ ప్రేమ లేదంటే విశ్వాసం లేనట్టు విశ్వాసం లేదన్నట్టు ప్రేమ లేదన్నట్టు కాబట్టి ఇంగ్లీష్ తెలుగు రెండు కలిపి మనకి సహాయపడతా అయితే నేను ఐదవ అధ్యాయం ఆరంభించక ముఖ్యంగా ఎందుకంటే ఏడు ముద్రల గురించి మనం ఫస్ట్ టైం ఇంతవరకు ఎప్పుడు ధ్యానించలే కేబీపీఎం గ్రూప్లో ఫస్ట్ టైము ఏడు ముద్రలను మనం ధ్యానించబోతున్నాం మీరు అనుకోవచ్చు ఏడు ముద్రల్లో ఏముంటుంది అంటే ఏడు పూరలల్లో ఏముందో అక్కడ అదే ఉంటుంది అంతే తేడా ఒక విషయం జాగ్రత్తగా ధరించాల అంటే ఐదవ బూరకి ఏ బూర ఏ ఏ ముద్రకి సంబంధం ఉంది ఆ సంబంధాలు చూడాలి మొదటి బూరకి మొదటి ముద్రకు సంబంధం ఉందా లేక మొదటి బూర రెండవ బూరకు సంబంధం ఉందా మొదటి బూర రెండవ ముద్రకు సంబంధం ఉందా ఇట్లా మనం రాసుకోవాలా యాక్చువల్గా రాసుకుంటే ఏంటంటే ఒక కాలేజ్లో క్లాస్ తీసుకుంటున్నప్పుడు స్టూడెంట్ రాసుకుంటుంటాడు నోట్స్ అట్లా రాసుకుంటేనే కానీ ఇవి మైండ్కి ఎక్కవు అన్నట్టు ఎట్టి పరిస్థితుల్లో నా తెలిసిన కాడికి పోరాటానికి మైండ్కి ఎక్కదు భాస్కర్ బ్రదర్ ఒకరోజు చెప్తున్నాడు మనం అటు కామారెడ్డి ప్రాంతానికి గాంధారి ప్రాంతానికి బై తిరిగి వచ్చినాక తెల్లవారా ఆ రోజు దాని తర్వాత ప్రకటన గ్రంథము చాలామంది ఆరంభిస్తారట ధ్యానించడానికి చాలామంది ఆరంభం ఇచ్చి ఒకటి రెండు అధ్యాయులతోనే క్లోజ్ చేస్తాడు అయితే తనకు తెలియదు మనం కంటిన్యూ చేస్తున్నామని ఆయన ఏమనుకుంటున్నాడు మనం కూడా క్లోజ్ చేసినాం అనుకుంటున్నాడు మనం క్లోజ్ చేయలేదు మనకి నాలుగు అధ్యాయులు నాలుగు నెలలు పట్టింది ధ్యానించడానికి అదియుగాక మనము వారానికి ఒకటేసారి దాన్ని ధ్యానిస్తున్నాం కాబట్టి అంత లాంగ్ ప్రొసీడింగ్ కానీ బూరల త్రీపు ప్రతి వారం ధ్యానించడం మన గ్రూప్లో ఎప్పుడు మనం కాంప్రమైజ్ కావాలి ఎందుకంటే ప్రకటన గ్రంథము ఆరంభించి చాలామంది వదిలేస్తారంట చర్చెస్లల్లా పట్టలేక ఓర్పు ఎందుకంటే దానికి నిజంగానే చాలా ఓర్పు కావాలి దీన్ని ధ్యానించి వాడు ధన్యుడనుంది మనకు ఆ ధన్యత రావాలి కదా అందరూ మతైసు వార్త నుంచి స్టార్ట్ చేసుకుంటూ పోతారు లేకుంటే ఆదికాలం నుంచి స్టార్ట్ చేసుకుంటూ కానీ మనం ఉల్టా పోతూ ఉంటాం ప్రకటన గ్రంథం నుంచి బ్యాక్ వెళ్తూ ఉంటాం మన గ్రూప్లో మనం ఎక్కువ ప్రకటన గ్రంథంలో సమయం గడిపినాం గతంలో కొన్ని సంవత్సరాలు గడిపినాం మనం ఇప్పటికి కూడా దాన్ని ధ్యానిస్తూ ఉంటాం మనకి ఏమంత కష్టకరం అనిపించదు మీద ఎందుకంటే ఆల్రెడీ మనము ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు ఇటు అటు ఇటు అటు తిరిగేసి చూసినాం ఛాన్సాలు ఆ కూడా మన మీద నిర్లక్ష్యం చేస్తలేం మనం ఇంకా ఆసక్తితోనే చూస్తూనే ఉన్నాం కాబట్టి ఏడు బూరలలో బూరల కాలంలో జరిగిన ఆ యొక్క లేక ఘట్టంలో ఏడు ముద్రల్లో కూడా ఉంటాయి అయితే నీ బాధ్యత ఏంటంటే ఏడు ముద్ర ఏడు బూరలు ఆల్రెడీ ధ్యానించినాం కాబట్టి ఒక్కసారి నెమర్ ఇక్కడ రాసుకున్నట్టే పుస్తకాలలో లేకుంటే వాటిని తిరిగి వింటే ఏ ముద్రలో మనం ధ్యానించబోయేది ఏ బూరలో ఉందో అర్థం చేసుకోగలం అర్థం చేసుకోగలం కనెక్షన్ ఉండాలి మనకి కాబట్టి ఇప్పుడు కొన్ని నోటు మీద ఉంటాయి కొన్ని నోటు మీద ఉండవు నువ్వు పరీక్ష పరీక్షకు వరకు సిద్ధపడిన వాడవైతే నీ నోటు మీద ఉంటాయి లేదా ఏదో ఉత్తగా పోయి వెళ్ళిపోతాం అర్థంలో తీసుకొని పోయిన వాడి లాగా జీవితం లాగా నీ మైండ్లో నీ అవి జీర్ణించుకోవాలి రాయబడలేదు నిన్నటి తిన చూపించాను కదా సాయంత్రం మూసే కాలంలో దేవుడు పలకల మీద తన పది ఆగిలను రాసిచ్చాడు ధర్మశాస్త్రాన్ని ధర్మశాస్త్రానికి మూలం అది పద్యాయులు పాటించకపోతే నువ్వు ధర్మశాస్త్రాన్ని పాటించలేవు అనేది అక్కడ మనం గ్రహించగలుగుతున్నాం కానీ మన ప్రభు నేల మీద రాస్తా ఉన్నాడు అంటే ఆ రోజు జ్ఞాపకం తీసుకున్నాడు ఆయన అరే ఇవన్నీ నేనే కదా రాసిచ్చింది మోసెకి కదా అందుకే మోస కనిపించింది ఆయన రూపాంతరం చెందినప్పుడు ఏలియా మోసలు కనిపించారు ఏం మాట్లాడింటారో తెలుసా ఇంటర్నెట్ లో వాళ్ళిద్దరు మాట్లాడుతున్నారు ప్రభుత్వాన్ని సంభాషిస్తున్నారు కింద పేతురు వ్యోహాన్లు వాళ్ళు చూసి వాళ్ళకి ఏం అర్థం కాలేదు ఇది ఏం మాట్లాడుతుంటారు అర్థం కాదు ఏలియా మోసే ఎందుకు మన ప్రభుత్వం ఏమీ మాట్లాడిండ్రు అనేది నువ్వే ట్రై చేసుకో ప్రార్థన చేసుకోని వెతుక్కో కానీ నేను అర్థం చేసుకోవాలని ఈరోజు నిన్న సాయంత్రం తర్వాత నాకు అది అర్థమైంది మోసే మోసేతో ఏం మాట్లాడిండు ఏమని మాట్లాడింట్రు ఆ రోజు నువ్వు ధర్మశాస్త్రంలో ఏం రాసినవో నేను చెప్తుంటే ఏం రాసినవో దాన్ని సంపూర్ణతనే నిన్న చూపించిన వాళ్ళకి ధర్మశాస్త్రం ఎట్లా అర్థం చేసుకోవాలో చూపించిన నిన్న సాయంత్రం అని అంటున్నాడు ఓ రీతికి చెప్పాలంటే మీరు పాపం చేసిన వాడిని రాళ్ళతను కొడుతున్నారు కానీ ఎవడు పాపం చేయకుండా కొట్టిండు పరశుతుడు ఒక్కడే తీర్పు తీర్చగలడు కదా మళ్ళీ అపవిత్రుడు ఇంకొక అపవిత్రుడి మీద తీర్పు తీర్స్తే మరీ శిక్ష కదా నువ్వు ముందే ఉన్నది కుండలాగా కుండలాగా ఉండి కెట్ల్ని నల్లగొన్నా బట్టి దానికి ఏమైనా అర్థం ఉందా అదే చూసినాం నేను సాయంత్రం తినను కానీ మన ప్రభు ఎంత ప్రేమ గలవాడంటే మన హృదయాల మీద రాసిండి తన ధర్మశాస్త్రాన్ని మనం ఎప్పుడు ఇవి మర్చిపోలేం సరే మెమరీ లాస్ ఉండొచ్చు వాయిస్ పెరిగే కొద్దీ జ్ఞాపక శక్తి కానీ ఎన్నో కొన్ని వందల పేజీలు రాసినాయి మనం గత ముప్పై సంవత్సరాలలో వందలు వేలలో వెళ్ళిపోయినాయి ఆ పేజీలు కొన్ని చెదలు పట్టిపోయినాయి కొన్ని గాలి ఎగిరిపోయినాయి కొన్ని ఎక్కడిపైన కూడా వెళ్ళలేదు అంటే మనం కష్టపడి ప్రయాసపడ్డం సోమరిలాగా లేం మనం మనం దివారాత్రంలో కష్టపడి పేపర్ల మీద రాసుకొని ధ్యానించడం కాబట్టి మన ఆశను తూర్చి తృప్తిపరచండి దేవుడు మనకు ఆశ ఉండే కాబట్టి మనం కాబట్టి ఏడు బూరలలో జరిగిన అంశంలన్నీ ఏడు ముద్రలలో బలపరచబడ్డాయి బత ఎప్పుడైతే ఈ ఏడు ముద్రలు విడిపోతాయో అప్పుడు మనం అర్థం చేసుకుంటాం అన్నట్టు ఈ ఏడు ముద్రల్లో చెప్పబడ్డాన్ని అక్కడ జరుగుతూ ఉంటాయి అన్నట్టు అంటే ఇంకో రీతికి చెప్పాలంటే ఏడు ముద్రలు అంటే అదొక పుస్తకం కదా ఇప్పుడు నేను చూపిస్తా వాక్యం స్టార్ట్ చేసేటప్పుడు అదొక పుస్తకము దానికి ఏడు ముద్రలు ఏ ఆ ఏడు ముద్రలు విప్పినప్పుడు ఏమి జరుగుతాయి దాని లోపల ఏం రాసినాయో అయితే ముందు చదువుకున్నాకనే అవి నెరవేరుతాయి అంటే నువ్వు దీని ప్రకారంగా ఇట్లా జీవిస్తేనే నువ్వు బాగుపడతావు వీటి ప్రకారం జీవించకపోతే నీకు శిక్ష తప్పదు అని చెప్పడమే ఏడు ముద్రల్లో ఉన్న అంశాలు అన్నట్టు ఒక రకంగా నేను సిద్ధపరచడం ఏడు ముద్రలు నిన్ను సిద్ధపరచడం అనేది మనం జ్ఞాపకం తీసుకోవాలా ఈ ఏడు ముద్రలు దేనికి ఉన్నాయంటే ఒక పుస్తకానికి ఉన్నాయి అది నేను చూపిస్తాను ఇప్పుడు కాబట్టి ఈ ఏడు ముద్రలు కూడా దేనికి ఉన్నాయంటే అక్కడ చూస్తున్నప్పుడు మొదటి ఐదవ అధ్యాయము మొదటి వచనంలో మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి అంటే రాయబడింది అన్నట్టు లోపల రాయబడింది బయటకు రాయబడింది పుస్తకం మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి ఏడు ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనం నందు ఆశీనుడయ్యున్న ఇండువాణి చేత చూచి అంటే రైట్ హ్యాండ్ మీకు తెలుసు సింహాసనం మీద తండ్రి కూర్చుంటాడు ఆయన కుడి కుమారుడు కూర్చుంటాడు అంటే రైట్ హ్యాండ్ సన్ ఆఫ్ మై రైట్ హ్యాండ్ బెనియామీన్ అంటే కూడా సన్ ఆఫ్ మై రైట్ హ్యాండ్ అంటే నా కొడి చెయ్యి అని అర్థం నా కుడి చేతి కుమారుడు అని కూడా అర్థం దానికి కాబట్టి సన్ మన తండ్రికి కుడి పార్శ్వంన ఉన్నవాడు మన ప్రభే కాబట్టి ఆయన చేతిలో ఉంది ఇప్పుడు సింహాసన మందు మన చేతిలో ఏముంది ఈ పుస్తకం ఉంది ఈ గ్రంథం ఉంది ఈ గ్రంథము దాని చుట్టూ ఏడు ముద్రలు వేయబడింది అది ఆయన చేతిలో ఉంది తండ్రి చేతిలో ఉంది అంటే తండ్రి రైట్ హ్యాండే యేసు ప్రభు అని ఈ వాక్యం జ్ఞాపకం చేయబడుతుంది ఎందుకంటే ఆయనే కదా పుస్తకం గ్రంథం అయిననే కదా ధర్మశాస్త్రం ఆయననే కదా బట్ ఏసు రైట్ హ్యాండ్ అన్న విషయాన్ని జ్ఞాపకం చేయబడుతుంది మరియు అది అది మంచి కొంచెం జాగ్రత్తగా మరోసారి మనం దాన్ని ధ్యానించాల ఈ పుస్తకంలో ఏముందనేది మనం చూస్తుంటాం కానీ మొదటిదిగా ఏంటంటే అక్కడ చెప్పబడిందా ఆ పుస్తకంలో ఏమున్నాయో దాంట్లో ఏమేమి ఉన్నాయో దాన్ని ఆ పుస్తకపు సీల్ ఎవరు ఓపెన్ చేస్తారు అనేది కూడా మనం చూస్తాం రెండవ వచనం నుంచి కానీ ఆ విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ పుస్తకంలో ఏమి రాయబడిందో నువ్వు చదవకపోతే ఏం జరగబోతుందో నీకు ఎంత తెలుస్తుంది ఈరోజు క్రైస్తవులు ఎందుకు ప్రవచనాలను అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు ఎవ్వరు ఈ వైరస్ని ఎందుకు చూడలేకపోయిండ్రు రాబోలో కాలంలో ఏమేమి ప్రపంచాత్మకంగా జరగబోతున్న ఈ యొక్క ఈ వ్యవస్థలని ఎందుకు అర్థం చేసుకోలేకపోయిండ్రంటే వాళ్ళు చూడలేదు ఎందుకు చూడలేదంటే వాళ్ళు ప్రవచనాత్మకమైన ఆత్మ లేదు వాళ్ళకి ప్రవచనాలు ధ్యానించేది అరుదు క్రైస్తవ సంఘంలో నేను చాలా నేను చూపిస్తామంటాను ఎందుకంటే పాస్టర్స్ ప్రవచించరు సంఘస్లను ప్రవచించని అయ్యారు అట్లా కూడా వాళ్ళకి ఎందుకంటే ప్రవచన వరం ఆసక్తి లేదు తగ్గిన వరాల మీద ఆసక్తి ఉంది ప్రతి వరాన్ని దేవుడు తన ఆత్మ చేత తన ఇష్టం చొప్పున మనకి పంచి కానీ ప్రవచన వరాన్ని మటుకు మీరు ఆపేషించమన్నాడు అక్కడ పోయింది చర్చ సిస్టమ్ ఎందుకు వాళ్ళు దాని వెతుకలేకపోయినారంటే వాడికి ఆశ లేదు ఏ ముందు ప్రవచనంలా రాబోతున్నా కదా నేను ఇప్పుడు మంచిగుంటే చాలు అనేది ఆలోచించితే మతపరమైన క్రైస్తవ జీవితం ఆ కూటి దొరికితే చాలు ఏషావులాగా ఆలోచించిన వాడు ఎర్రనిది అంటే మాంసం ఉండాలా ఎప్పుడు ఎర్ర ఎర్రగా ఉండాలా ఇల్లు కథితంగా ఉండాలా అంటే శారీరకమైన ఆశ అన్నట్టు ఏషావుకి మళ్ళీ అట్లా తయారైపోయింది భ్రష్టత్వంలో పడిపోయింది మతపరమైన జీవితం మీరు ప్రతిసారి క్రైస్తవ జీవితం అంటే నన్ను తిట్టుకుంటూ ఉంటారు మనుషులు కాబట్టి మతపరమైన జీవితం అంటే అది ఏమని అనుకోవచ్చు కానీ ఎవరికి వార్త క్రైస్తవులకైతే మతపరమైన జీవితం అది కాబట్టి రెండో వచనంలో ఇప్పుడు నేను చూపిస్తున్నా మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగుడిన ఎవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచి కాబట్టి ఈ ముద్రలు ఎవరు విప్పగలరు అని ఒక దేవదూత బిగ్గరగా అడుస్తున్నాడంట ఎవరు వస్తారు ఎవరు వస్తారు సింహాసనం మీద కూర్చిన తండ్రి చేతుల నుంచి ఆ పుస్తకాన్ని తీసుకొని దాని ముద్రలను విప్పే యోగ్యత ఎవడికి ఉంది అని ఆ దూత అక్కడి నుంచి పలకడం మనం చూస్తా ఉన్నాం మనకు తెలుసు ఆ ముద్రలు ఎవరు విప్పుతారో వాళ్ళే దాంట్లో ఏమున్నాయో చదివి చెప్పగలరు ఏసుప్రవ్వే ఆ పుస్తకం కాబట్టి దానికి ముద్ర వేసిన వాడు కూడా ఏసు కాబట్టి ఏసుప్రవ్వే విప్పగలడు ఎవరు చూడు ఈ విషయం బాగా అర్థం తీసుకోండి ఎవడు ముద్రలు వేస్తే వాడే నోవా జలప్రలే కాలంలో ఎవరు దాన్ని సీల్ చేసిరు దాన్ని తలుపుని ఎవరు దాన్ని ఇప్పిండ్రు అదే ఎండి టైమ్స్లో కూడా ఈ పుస్తకాన్ని ఇప్పేవాడు తాళం కదా తాళం నుండి కాబట్టి ఆ తాళము నీకిస్తున్నాడు దేవుడి రోజు నువ్వు దాన్ని ఓపెన్ చేసుకోవచ్చు ఇప్పుడు అది ఓపెన్ అయిపోయింది ఇప్పుడు చూడు నేను చూపిస్తా అది ఓపెన్ అయినట్టు అయితే ఈ ముద్రలలో ఏముందనేది బహు దీర్ఘంగా మనం తర్వాత ధ్యానిస్తాము కానీ కేవలం ఇంట్రడక్షన్ లాగానే నేను మీకు చూపిస్తున్నా ఈ విషయాలని ముఖ్యంగా ఏడవ అధ్యాయంలో ఏడవ అధ్యాయం మొదటి వచనం నుంచి ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం వరకు ఏమేమి జరుగుతాయో అవన్నీ ఇందులో ఉంటాయన్నట్టు కాబట్టి ఏడవ అధ్యాయం వదులుకొని చివరి అధ్యాయం వరకు ఏం జరగబోతున్నాయి అన్నీ ఈ ముద్రలలో ఉంటాయి అన్నట్టు కాబట్టి అయితే మూడవ వచనంలో ఆశ్చర్యంగా ఉంది అది మనం ధ్యానించాలా మూడవ వచనం అయితే పరిలోకి ముందు భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఇవి మూడు స్థలాలు బాగా అర్థం చేసుకోండి ఈ సృష్టిలో ఈ మూడు స్థలాలు ఇవి కాంగా మళ్ళీ మూడు స్థలాలు ఉన్నాయి మహా ఆకాశములు మహా ఆకాశములు కాబట్టి ఈ దగ్గర ఏడు స్థలాలు అనుకో ప్రపంచాత్మకంగా ఏడు స్థలాలు పరలోకము భూమి భూమి క్రింద దాని పరలోకం మీద ఈ ఏడు స్థలాలలో చూస్తే ఎవరికీ అయోగ్యత లేదంట చూడండి అయితే పరులోకం గాని కానీ భూమిదే కానీ భూమి ఆ గ్రంథం విప్పుటకైనాను చూచటకైనాను ఎవరికి శక్తి లేకపోయను ఎవరికి వద్దది లోకంలో అది మనం బాగా అర్థం తీసుకోవాలి ఎవ్వరు చదవలేరు ఎవ్వరు చూడలేరు ఏంటే నేను బాగా చదువుకున్న నాకు బాగా అర్థమైందంటే నీకు అసలే అర్థం కాదనట్టు ఎవరికి కూడా దాన్ని విప్పే యోగ్యత లేదంట చదివే యోగ్యత లేదంట అయితే మూడో వచనంలో చూస్తున్నాం అయితే దాని తర్వాత ఆ గ్రంథం విప్పుటకైనాను చూస్తే కానీ నేను యోగుడైన వాడును నేను బహుగా ఏడ్చు చుండగా యోహాను భక్తునికి ఏడుకొస్తుంది కండ్లు లేవు కాయనా ఏడుస్తున్నాడైనా ఆ గ్రంథం విప్పుటకైనాను చూస్తే కానీ యోగుడైన వాడు ఎవ్వడను కనబడనందున నేను బహుగా ఏడ్చు చుండగా ఆ పెద్దలలో ఈ విషయం బాగా అర్థం చేసుకోండి మీకు రిమైండ్ చేస్తూ ఉంటా జ్ఞాపకం చేస్తూ ఉంటా అక్కడ పెద్దలు ఉన్నారు ఎవరు వీళ్ళు ఆ పెద్దలు ఈ పెద్దలు ఎవరు ఇర్నాల్ పెద్దలను మనం ధ్యానించాం పోయిన వరం కానీ పెద్దలు ఎవరిని మీకు తెలుసుకోవాలా పురాతనమైన దేవుని భక్తులు వీళ్ళందరూ ఒక ఏడువకము ఇదిగో దావీదుకు చిగురైన యూద గోత్ర సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథాన్ని విప్పుటకై జయము పొందేను అని నాతో చెప్పాను కాబట్టి మనకి ఈ అర్థం చేసుకోవాలా ఇంతకాలము గుడ్ ఫ్రైడే పండుగ తీసుకున్న క్రైస్తవుల జీవితాలకి ఇది బాగా అర్థం కావాలా అదేంటంటే ఆయన ఎప్పుడైతే పాపం మీద మరణం మీద విజయం పొందిండో నిన్న నేను చూపించిన ఆయనకి ఆయనకుంది ఆ అధికారం నా ప్రాణాన్ని పెట్టుటకు నాకు అధికారం ఉంది నా ప్రాణాన్ని తీసుకునేటకు నాకు అధికారం ఉంది అరే పెట్టినాక ఎట్లా తీసుకుంటాడు ఎవరైనా చచ్చిపోయినాక దాన్ని మళ్ళా ప్రాణాన్ని వాపసు ఎట్లా తెచ్చుకుంటావు ఈ స్వక్ తప్ప యువ్వనికి లేదా ఆ యోగ్యత ఎందుకంటే ఆయనకు అధికారం పొందుకున్నాడు ఆయన అధికారం ఎట్లా వస్తుంది ప్రయాసపడతనే కాబట్టి ఆయన ఈ లోకాన్ని జయించి ఈ లోకంలో జయాన్ని పొందినవాడు పాపం మీద మరణం మీద మరణం నీ శత్రువు కాబట్టి నీ శత్రువుతో నువ్వు నేను మీకు ఎన్నిసార్లు చెప్తా ఉంటాను ఎట్లా పాటించాలా క్రైస్తవ జీవితంలో ఆ మరణం నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు దాన్ని గద్దించలా ఏసుకృష్ణ నీకు దగ్గరికి వెళ్ళి నువ్వు రావడానికి వీలలేదు నువ్వు ఎంతకాలం అట్లా చేసుకుంటా పోతే అంతకాలం నీ ఆయుష పెరుగుతూ ఉంటుంది నేను చెప్పి నేను ఇంతకుముందు ఎప్పుడున్నా మరణము నీ శత్రువు అని బైబుల్ తేటగా చెప్తుంది ఏ స్ప్రూ ఏశ్వ పంపలే దాని నీ దగ్గరికి పాపం చేయడం వల్ల అది యాక్టివేట్ అయింది మరణం నీ శరీరంలో మరణం ఉండే కానీ అది యాక్టివేట్ కాలే అది రహస్యంగా ఉంది ఎప్పుడైతే పాపం చేసినమో అది బయటకు వచ్చేసింది మరణమో వచ్చి నేను మింగనికి ప్రయత్నిస్తుంది అది అందుకు దాని ముళ్ళు దాని విజయం చాలా పవర్ఫుల్ కదా మరణం కానీ మరణం కంటే పవర్ఫుల్ మన ప్రభు ఎందుకంటే పునరుద్ధానం నేనే అన్నాడు అప్పుడు మరణం ఏం చేస్తుంది మరణం ఓడిపోయింది దాని ముళ్ళు విరిగి పడుతుంది అని చెప్తామని చూస్తాం ఆయన మరణాన్ని గెలిచి లేచిన వాడు మరణ ముల్లుని విరిచిపెట్టేసిన విరిచిన వాడు కాబట్టి నీ మీద ఇప్పుడు మరణానికి ఏ పవర్ లేదు ఎందుకంటే శత్రు బలమంతటి మీద నీకు అధికారం ఇచ్చింది దేవుడు కాబట్టి మరణముని నీ శత్రువు కాబట్టి వాడిని మీద నీకు అధికారం ఇచ్చిన దేవుడు నువ్వు భయపడడానికి వీలేదు ఇక్కడ నేను చచ్చిపోతున్నామో నాకేమైపోతుందని భయపడుతుంటారు మనుషులు మనం ఏం భయపడడం ఎందుకంటే మరణం మీద నేను విజయం పొందిన వాడిని ఏస్రో మరణం మీద విజయం పొంది ఆరంభించి దాని మీద విజయం నాకు అనుగ్రహించిపోయింది ఈ లోకంలో అది నాలో ఉంది ఇప్పుడు ఆ విజయం కాబట్టి నేను భయపడను శాశ్వతంగా కాలంలో నేను జీవించేవాడను కాబట్టి నా ప్రభుని నేను స్థుతిస్తూ స్మరిస్తున్నాను అయితే ఆయన ఏడుస్తా ఉన్నాడు అన్న విషయాన్ని నేను మీకు చూపించిన కానీ పెద్దలలో ఒక్కడు చెప్తున్నాడు ఏడవద్దు ఏసు ఉన్నాడు ఆయన ఒక్కడే లోకంలో ఈ సృష్టిలో ఒక్కడే చూడండి ఒక్కడే ఆయన ఒక్కడే ఇంకా ఎవ్వరు లేరు సమస్త సృష్టి మీద అధికారం ఒక్కనికే ఉంది అందుకు నేను ఇంకా ఉందేరు ఏసుకో తప్ప ఆయన ఒక్కరికే అధికారం ఉందని ఈ పుస్తకం చెప్తే నేను సంపూర్ణంగా నమ్ముతున్న దాన్ని ఆయన ఆ యోగ్యత కోరికై జీవం విజయం పొందిన వాడైనా అది మనం జాగ్రత్తగా పరిశీలించాలా ఎందుకంటే అటువంటి విజయము ఇంకా ఎవరికి లేదు మనము ఆది కూడా చూస్తాం కదా బహు ఆశ్చర్యంగా ఉంటుంది ఆది మనం ఏం చేస్తున్నాం ఆదమ వల్ల పాపం చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు ఒక గోరెపిల్లని బలి అర్పించాడు మొదటి గోరెపిల్ల కదా మొదటి గొర్రపిల్ల అక్కడ బలి అర్పించడం నేను చూస్తున్నాం కడపటి గొరపిల్ల లాస్ట్ గోరపిల్ల మన ప్రభ్వే పస్కా పశువు మన ప్రభ్వే ఇంక దాని తర్వాత ఇంకొక గొర్రెపిల్ల అవసరం లేదు దీన్ని వాడుకోవచ్చు అనిలకి సువార్త ప్రకటించడం కొరకు మొదటి గొర్రపిల్ల ఆది మన ప్రభు మన తండ్రి తన స్వహస్థాలతో బలి అర్పించి వారికి చర్మాన్ని గుర్తించారు అంటే తండ్రి బిడల్ని ఎట్లా కాచి కాపాడతారనేది ఆయన ప్రేమ ఎంతగా ఉందనేది నేను అనుగ్రహించగలుగుతున్నాను ఆయన ప్రేమ అంటే ఉత్తగ చెప్పని పాట పాడేది కాదు ప్రేమ వేసింది ప్రేమ ఎంత వర్ణిపగలదంటే నువ్వు ఎప్పుడైనా ప్రయత్నిస్తే కదా వర్ణించడానికి తన బిడలని పాపం నుంచి కప్పిపుచ్చి వారికి వాళ్ళు దిగంబరులుగా ఉన్నారనేసి వారికి బట్టలు ధరింపజేసిండు తల్లిదండ్రుల గుణగణం అది కదా మన ప్రభులో ఉంది ఆ గుణగణం ఇంతగా ప్రేమించింది అక్కడ ఆరంభమైంది ఆ బలి అర్పణ కానీ శాశ్వతంగా ఆ యొక్క మన ప్రభు ఆ దాన్ని ఫినిష్డ్ వర్క్ ఆఫ్ క్రాస్ అంట ఫినిష్డ్ వర్క్ అంటే సంపూర్తి చేసిన వాడు ఆ కార్యక్రమాన్ని ఆ కార్యాన్ని సంపూర్తి పాపం మీద సంపూర్ణమైన విజయం పొందింటే ఇంకా వేరే మార్గమే లేదు అందుకే నేనే మార్గం అన్నాడు ఇంకా వేరే మార్గం అవసరమో లేదు మనకి ఎందుకంటే నిశ్చయిత నీకు వచ్చినాక ఈ మార్గం ఇంకొక మార్గం ఎందుకు ఏశ్వరవే మార్గం ఏశ్వరవే ద్వారం అని నిన్న చూపించే ఆ ద్వారంలోకి వెళ్ళిన పోయొద్ది రావచ్చు అక్కడ తోడేళ్ళు ఉండవు అక్కడ ఎలుగు ఉండవు అక్కడ సింహములు ఉండవు అక్కడ చెరుతప్పుల్లో అసలే ఉండవు అటును ధీమాగా లోపలికి బయటికి లోపలికి బయటికి రావచ్చు అని నిన్న దిన చూపిస్తున్న సాయంత్రం కాబట్టి ఎందుకు ఏడుస్తున్నాను అన్న విషయాన్ని కూడా జ్ఞాపం చేస్తుండే ఐదవ వచనంలో మరియు సింహాసనకును ఆ నాలుగు జీవులకును నేను దీర్ఘంగా చూపిస్తాను ఇది నాలుగు జీవులకు సంబంధించింది ఎందుకంటే ఏహెచ్కల్ గ్రంథాలు కూడా ఉంటాయి కాబట్టి నాలుగు జీవులు ఇవి చూడాలి మనం మరియు సింహమునకును సింహాసనమునకును సారీ ఆ నాలుగు జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడిన గొర్రెపిల్ల ఇది సెంటర్లు ఉంటుంది గొర్రపిల్ల చూడండి ప్రతి దాంట్లో సెంటర్లో ఉంటుంది ఈ గొర్రపిల్ల మన ప్రవే ఆ సింహాసనము ఆ నాలుగు జీవులు మరియు ఇర్నాలు పెద్దలు చుట్టూ వారి మధ్యలో సెంటర్న ఆయన అన్నిటికీ సెంటరే ఆయన అన్నిటికీ ప్రాధాన్యుడు ప్రతి దాంట్లో ఇంపార్టెంట్ వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉంటాడు మన ప్రభు ఆయన దైవత్వం ఆయన రక్షణ అనుగ్రహించిన విధానం ఆయనని ఆ రీతిగా మధ్యలో పెడుతుంది ప్రతి దాంట్లో మనం కూడా అంతే మనం ప్రతి దాంట్లో ఆయనని సెంటర్లో పెట్టాలి మన జీవితంలో మన హృదయంలో కూడా సెంటర్లో ఉంటుంది అది మన కుటుంబంలో సెంటర్లో పెట్టుకోవాలి మనం ఆహ్వానించాలా లేకపోతే రానే రాడు అండ్ ముద్దు పెట్టుకోవాలా లేకపోతే శిక్షిస్తాడు మనం ముద్దు పెట్టుకోవాలా ఏ స్ప్రవ్ని అలింగనం చేసుకోవాలా మరియు సింహాసనములకు ఆ నాలుగు జీవులకును ఇవి ఏమో నాలుగు జీవులు ఆశ్చర్యం ఉంటాయి వాటి గురించి నేను చూపిస్తాను ఏ స్ప్రోకి సాదృశంగా ఉంటాయి ప్రతిది సింహాసనం కూడా ఆయనకే సాదృశంగా ఉంటాయి పెద్దలు కూడా ఉంటారు వారి అందరి మధ్యన బదింపబడినట్లుండిన గొర్రెపిల్లని నిలిచినట చూచిస్తుంది కాబట్టి ఇది ఖచ్చితంగా ఈశ్వరవు మరణానికి సంబంధించిన వాక్యం ఇది ఆయన బధింపబడ్డ గొర్రపిల్ల కనిపిస్తుంది అక్కడ వాళ్ళకి కాబట్టి ఆ గొర్రపిల్లకి తప్ప ఎవరికి కూడా అధికారం లేదు అని జ్ఞాపకం చేస్తున్నాడు ఆ గొర్రెపిల్లకు ఏడు కొమ్ములను ఏడు కనులను ఉండేను ప్రతిదీ ఏడు ఏడుగా చూపిస్తూ ఉంటాడు కదా కొమ్ములు అంటే కొమ్ము దాన్ని ఎట్లా మనం అర్థం చేసుకుంటాం నీ వైభవానికి సాదృశ్యం కొమ్ము నీ రాజ్యానికి సాదృశ్యం కాబట్టి ఏడు కొమ్ములు అంటే ఏడు సంఘాలు కూడా కావచ్చు ఏడు కనులు ఏడు సేవకులు కావచ్చు కానీ అవన్నీ ఎక్కడున్నాయి గొర్రెపిల్లకు ఉన్నాయి ఆ గొర్రెపిల్లకి ఏడు కొమ్ములు ఉండడం ఏడు కనులు ఉండడం ఇవన్నీ చిహ్నపరంగా చెప్పబడ్డాయి నిజంగా ఉంటుంది ఆ ఏడు కనులు ఏడు కొమ్ములు ఉంటాయా ఉండవు కదా ఒక కొమ్ముకు మళ్ళా సరే మరి కొమ్ములు ఉండొచ్చు గాని స్టార్టింగ్ కొమ్మ అయితే ఒకటే ఉంటుంది అజింకాలకు చూస్తాం రకరకాలుగా ఉంటాయి వాటి కొమ్ములు అండ్ ఒకటే కొమ్మును వీడిపోయి రకరకాల భాగాలు ఉంటాయి ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని ఏడు ఆత్మలు కాబట్టి ఏడు సంఘాలేవి కాబట్టి ఈ ఏడు ఈ ఏడు కన్నులు ఏడు సంఘాలు ఏడు ఆత్మలు అని కూడా కాబట్టి ఆశ్చర్యం ఇవన్నీ మనం ప్రతిదీ నేను జ్ఞానం దీర్ఘంగా మీకు చూపిస్తాను వీటన్నిటిని కాబట్టి ఈ ఏడు ఇక్కడ కూడా మనం ప్రతిదానికి ఏడు ఏడు అన్న విషయాన్ని మనం ధ్యాని ధ్యానిస్తున్నాం అప్పుడు ఏం జరిగింది చూడండి ఆయన వచ్చి వాటి వచ్చి సింహాసన మందు ఆశ్రయుండు వాని చేతిలో నుండి ఆ గ్రంథాన్ని తీసుకొని నేను ఒక్కనికేమీ యోగ్యత ఎవ్వరికీ లేదు తన ఏకైక కుమారుడు దాన్ని ముట్టగలడు పట్టుకోగలడు తీసుకోగలడు ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ నాలుగు జీవులను వీణలను దూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ ఇరువది పెద్దలను గొరపిల్లస్ ఎదుట సాగిలపడేది భాగార్థం చేసుకోండి అందరూ ఈయన ఎదుట సాగిలపడినరు ఒక్కసారి ఊహించుకుంటే ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ నాలుగు జీవులను వీణలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ ఇరువది నలుగురు పెద్దలు అంటే ఈ ఇరవై పెద్దలు ఏం చేస్తున్నారు వాళ్ళ చేతిలో ఏముంది సువర్ణ పాత్రలను పట్టుకున్న ఆ ఇరువది పెద్దలు ఇది చాలా కష్టం ఉంది అర్థం చేసుకోవడం ఎందుకంటే ఈ ఇరువై పెద్దలు మన ప్రార్థనలను తీసుకొని పోయి నిలబడి దేవుని సన్నిధిలో నేను చాలా కాలం కిందట కూడా చెప్పినా వీళ్ళు ప్రతిసారి ఇక్కరిందీ వచ్చి మన ప్రార్థనలన్నిటి నీ పాత్రలలో నింపుకొని పోతూ ఉంటారు అందుకే నువ్వు ఎక్కువ ప్రార్థన చేయమని చెప్పినా ఇప్పుడన్నా సీక్రెట్ నేర్చుకోండి ఎందుకు ఎక్కువసేపు ప్రార్థన చేయాలా ఎన్ని ఎక్కువసేపు గంటలు ప్రార్థన చేయాలా నీ ప్రార్థన స్పెషల్గా దేవుని సన్నిధికి తీసుకొని పడబోతుంది ఆ పాత్ర ఒక్క పాత్రలో ఎన్ని ప్రార్థనలు ఉంటాయి ఊహించుకోండి ప్రపంచం ప్రార్థనలు మళ్ళీ నీ ప్రార్థన ఎక్కడ ఉంటుందో ముక్క కాబట్టి ఆ గొరపిల ఎదుట సాగిలపడివి ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు నేను ఎన్నిసార్లు లాస్ట్ ఇయర్ చెప్తానని నువ్వు ఎంతసేపు ప్రార్థన ఉండగలిగితే అంతగా కాపాడబడతావు ఈ రోజులలో మనకు ఎన్ని సంవత్సరం చెప్పాడు ఎవడు ప్రార్థనలు వాని పట్టదు ఇది అనేసి నేను చేసి కించభావం పరుస్తలేను ఎవరిని కూడా ప్రజలు బాగా ప్రార్థించిన ప్రజలు నన్ను పట్టిందని అనొచ్చు ఎవరన్నాను వాళ్ళ గురించి నేను తీరు పరిగి కాదు మనకేం చెప్పింటో ప్రభు నేను అది చెప్తున్నా అది నువ్వు ఎట్లా వాడుకుంటావు అన్నది నీ బాధ్యత నువ్వు ఎన్ని గంటలు ప్రార్థించగలవు రోజుకి ఉద్యోగంలో పుట్టకుండా ప్రార్థించుకోవచ్చు కదా డ్రైవింగ్ చేస్తే ప్రార్థించుకోవచ్చు కదా ఒక డ్రైవింగ్ చేసినా ఒక గంట ప్రార్థన చేసుకుంటూ పోవచ్చు కదా కళ్ళు మూసుకోవాలని అవసరం లేదు కదా ఎక్కడ కూర్చున్నా నేనైతే ఎక్కడైనా బస్సులో కూర్చున్నా ఎక్కడ ఆ హోటళ్ళలో కూర్చున్నా పక్కన కూర్చున్నా చిన్న ప్రార్థన చేసుకుంటూనే ఉంటాను నేను అదొకటి అలవాటు అయిపోయింది నాకు కాబట్టి మన ప్రార్థనలు ఎంతగా చేస్తే అంతగా పాత్రలు నిండి ఉంటాయి అవన్నీ వాళ్ళు తీసుకొని పోతున్నారు దేవుని సరైనకి మనం ఇక్కడి మీద దీనికి ప్రార్థన తెస్తాం ఎక్కువగా ప్రార్థనలు చేయడం అమితంగా ప్రార్థన చేస్తాం మోకాళ్ళ మీద నాకు గ్యాప్ కంకొస్తుంది కొన్ని సంవత్సరాల నాకు మేజర్ యాక్సిడెంట్ అయింది అయితే ఆ యాక్సిడెంట్లో నేను గాలిలో ఎగిరి పడిపోయినా మోటార్ బైక్ నుంచి అప్పుడు నాకు కవసకి బజాజ్ ఉండే చాలా స్పీడ్లో నేను ఆఫీస్ నుంచి వస్తున్న ఒక పెద్ద డాగ్ మోటార్ సైకిల్ కిందికి వచ్చేసి చాలా పెద్దగా ఉండే ఒక కుక్కో ఫారెన్ కుక్కలు కావచ్చు అంత పెద్దగా ఉంటాయి అది ఏదో ఇంట్లోకి వెళ్ళి పరిగెత్తుకుంటూ వచ్చింది అమాంతంగా దాని మీదకి ఎక్కేసింది బండి గాలిలోకి నేను వెళ్ళిపోయినా వెళ్ళి కింద పడి పోయినా నాకు హెల్మెట్ ఉంటుంది ఇప్పుడు కాదు ట్ రూల్ లేనప్పుడు కూడా హెల్మెట్ పెట్టుకున్నట్టుండి నేను ఆ రోజు హెల్మెట్ లేకపోయింటే నేను ఖచ్చితంగా చనిపోయేవాడిని ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నేను చనిపోయేవాడిని అంత పైనుంచి పడ్డా నేను హెల్మెట్ ముక్కలైపోయిన తర్వాత దాని హెల్మెట్ తొక్ ఇట్లా ఒత్తుక్కకపోవడం కాలర్ బోన్ ఫ్రాక్చర్ అయింది ఎయిర్ లైన్ ఫ్రాక్చర్ మొత్తం విరిగిపోలే కానీ లైట్ క్రాక్ ఇచ్చింది రోడ్డు మీద దొర్లుకుంటూ మోకాళ్ళు మొత్తం అరిగిపోయినాయి ఆరు నెలల్లో నేను టాయిలెట్ పోవాలంటే ఎంతో కష్టపడ్డా మోకాళ్ళ మీద కానీ నేను మీకు చెప్తున్నా నేను ఏదో గొప్పనని కాదు కొన్ని విషయాలలో నేను మూర్ఖంగానే ఉంటా అట్లాగా నేను ప్రార్థన చేస్తాను మీద ఈరోజు కూడా అంతే ఎంత శ్రమ ఎంత బాధ నేను మోకాల మీదనే ఉంటా ఎందుకంటే ఇది హెబ్రోన్ బ్యాగ్రౌండ్ నుంచి నేను హెబ్రోన్లో ఎంత పెద్దవాళ్ళైనా కానీ మోకాళ్ళ మీదనే ఉంటారు ప్రార్థన చేస్తామని స్టేజ్ మీద తిక్కినోడు కంపల్సరీ మోకాల మీద ఉంటే ప్రార్థన చేస్తాడు అదొక సీక్రెట్ గుర్తింపు అన్నట్టు ఒక పెద్ద వ్యక్తి స్టేజ్ మీద మోకాళ్ళ ప్రార్థన చేద్దామండి అని చెప్పి తనంతర తాను మోకాళ్ళు ఉన్నాడంటే అతను ఖచ్చితంగా హెబ్రోన్ బ్యాక్గ్రౌండ్ అయ్యి ఉండాలాతుంది నేను అనేది ఏంటంటే హెబ్రోన్ బ్యాక్గ్రౌండ్ వల్లే ప్రార్థన చేయాలని అట్లా ఎవరైనా చేయొచ్చు నువ్వు నేను కూడా చేయొచ్చు ప్రతిసారి నేను అనేది ఏంటంటే అట్లా మనం నిజంగా ఆచరించగలమా పాటించగలమా వింటాం గాని మనం వెళ్ళిపోతూ ఉంటాం నువ్వు ఎంతగా ప్రార్థనలు చేస్తే అంతగా ఆ పాత్రల్లో అవి నిండుతూ మన మన ప్రార్థనలు వాళ్ళు ఎంత జాగ్రత్తగా పెద్దలు తీసుకొని ఈ లోకంలోకి వచ్చి తొమ్మిదో వర్షం ఆ పెద్దలు నీవు ఆ గ్రంథంను తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు వాళ్ళకు కూడా తెలు వాళ్ళకి తెలుసుండాలన్నా లేదా నన్ను తీసుకున్నప్పుడే నువ్వే యోగ్యుడు అంటున్నాడు నీవు వదిలింపడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలలోనూ ప్రతి జనంలోనూ దేవుని కొరకు మనుషును కొనుక్కున్నాను అలెలియ ఆయన కొనుక్కుంటూ నిన్ను నన్ను కాబట్టి మనము మన సొత్తుగానే కాదు మనం ఆయన సొత్తు ఎందుగానే సమర్పించుకో మనం సంపూర్ణంగా ఎక్కడి నుంచి కొన్నాడు చూడండి ప్రతి వంశంలోనూ ప్రతి భాషలలోనూ ప్రతి ప్రజలలోనూ ప్రతి జనంలోనూ ప్రపంచం అంతటి నుంచి కొనుక్కుండా ఇది మనం వాడుకోవచ్చు అన్లకి శువార్థ ఎందుకు కోమటలు రక్షణ పొందుతారు ఎందుకు బాపలు రక్షణ పొందుతారు ఎందుకు క్షత్రియాల రక్షణ పొందుతారు ఎందుకు కాయస్థ కులంలో రక్షణ పొందుతూ ప్రతి భాష తెలుగు వాళ్ళు తమిళ్ వాళ్ళు హిందీ మాట్లాడేటోళ్ళు గుజరాతీ మాట్లాడేటోళ్ళు ప్రతి భాషలలో ఉన్నంత అక్కడ వాక్యం ఈరోజు లేరా ప్రతి దేశంలో ప్రతి భాషల గల బైబుల్స్ ముదిరింపబడుతున్నాయి ఎందుకు మనుషులు ఉన్నారు ఆయన కొనుక్కుంటూ ఇది విషం పదవచనం చెప్తున్నాడు మా దేవునికి వారిని ఒక రాజ్యము గాను యాజకులను గాను దాని పేదరి దానికి జ్ఞాపకం చేస్తారు మరి గనుక వారు భూలోక మందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు కాబట్టి ఈ విషయం అర్థం చేసుకొని ఎక్కువగా ప్రార్థనలు చేసే వాళ్ళే రాజ్యం గాను మనం కేవీపీఎంలో ఇది ఒత్తి ఒత్తి ఉంటాం ప్రార్థన చేసాం సిస్టర్ ప్రార్థన చేసాం బ్రదర్ అని నువ్వు ఎంతగా ప్రార్థన చేయకుంటావు విస్క్ చెందకుండా ప్రార్థన చేయమని చెప్పిండ లేదైనా మీరు అనుకోవచ్చు నేనేదో స్పెషల్ అని నాకు కూడా విస్క్ వస్తూ ఏందిలే ఏందిలే అని అనుకుంటూ కానీ ఒక్కసారి ఆయన ఆత్మ పోషిస్తుంటది నా ఆత్మ ప్రాణాన్ని హెచ్చరిస్తూ ఉంటుంది నిర్లక్ష్యంగా జీవించకు అని హెచ్చరిస్తూ ఉంటుంది ఆ తలంపు రాంగ్ ఒక్కసారి మోకల మీద నేను ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది దేవనన్ను ఎన్నిసార్లు నువ్వు హెచ్చరిస్తున్నావు ఎన్నిసార్లు నన్ను బలపరుస్తున్నా నడిపిస్తున్నావా అటువంటి అభిషేకం లేకుంటే ఎప్పుడో చచ్చిపోయేవాడిని నేను మూడుసార్లు నాకు మేజర్ యాక్సిడెంట్స్ అయినాయి చనిపోయేవాడు ఆయన ఎంతగా తన బిడ్డల్ని ప్రేమిస్తుందనేది ఈ వాక్యం హెచ్చరిస్తాను ఆయన ప్రతి వంశంలో నుంచి ప్రతి భాషలో మాట్లాడేవారి నుంచి ప్రతి ప్రజలలో నుంచి ప్రతి జనంలో నుంచి ఆయన కొరకు మనుషుల్ని కొనుక్కున్నాడు కొనుక్కొని మా దేవునికి తండ్రికి వారిని ఒక రాజ్యము గాను యాచకులను కాను చేసిండు హాలియ్యా కనుక వారు భూలక ముందు ఏలుదరని క్రొత్త పాట పాడుదరంట హలెలియ్యా కాబట్టి ఇక్కడికి నేను ఆపేస్తాను దాని తర్వాత రేపటి నేను అవన్నీ చూపిస్తాను పదకొండవశం ఒకటి చూసి ముగించుకుందాం మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి అనేక దూతలు కూడా నాకు అది దాని చూపించలేదు సింహాసనం ఉంది జీవులు ఉన్నారు పెద్దలు ఉన్నారు కానీ అనేక దూతలు కూడా ఉన్నారు అక్కడ అది ఎంత గంభీరమైన దృశ్యము సింహాసనం ఉంది దాని మీద తండ్రి కూర్చొని ఉన్నాడు దాని తర్వాత దాని చుట్టూ నాలుగు జీవులు ఉన్నాయి దాని తాట తర్వాత పెద్దలు ఉన్నారు వారి మధ్యలో మన ప్రభు నిలబడిన గొరపిల్ల వధింపబడిన గొరపిల్లాగా దాని తర్వాత పైన చుట్టూ అంతా దూతలున్నారు ఒక్కసారి వాళ్ళందరూ పాటలు పాడుతున్నారు నేను ఇది ఒకరోజు నేను స్వరం విన్నా ఇది నిజంగా చెప్తున్నా మీకు నేను ఒకరోజు విన్నా స్వరం అందరి దేవతలు పాటలు పాడుతుంటే ఎక్కడికి వెళ్ళొస్తుంది పాట నేను ఆశ్చర్యపోయినా ఇంకా నేను కూడా అందుకున్న పాట ఆ భాషలలో పాడుతున్న నేను వాళ్ళు వాడుతూ ఉన్నారు అది ఎక్కడికి వెళ్ళొస్తుంది నాకు అర్థం కావట్లేదు స్వరం అంత నిర్మానుష్యంగా ఉంది అంత చీకటిగా ఉంది ఆ స్వరం వినిపించింది నాకు నేను కూడా ఇంకా వాళ్ళతో పాటు కలిసి పాటలు పాడుతూనే ఉన్నాను ఈ అనుభవం మీరు కూడా రుచి చూడాలనేసి నాకు ఎంతో ఆశ నేను ఏదైతే రుచి చూడగలుగుతున్నానో అది అక్కడుంది వాక్యం మళ్ళీ ఆ వాక్యాన్ని నేను రుచి చేసినప్పుడు మీరు కూడా రుచి చూడాలనేది నా ఆశ ఎందుకంటే నేను స్వార్థపరుని కాదు నేను అనుభవించిన విధానంగానే ప్రతి ఒక్కరూ అనుభవించాలి ఇంకా నాకంటే ఎక్కువ లోతుకుపోవాలా ఈ అనుభవాలలోకి ఇది ఆత్మీయ ప్రపంచం కళ్ళకి కనిపించేది కదా కళ్ళు లేని యూహాన్ని ఇవన్నీ చూడగలుగుతున్నాడు మళ్ళీ కళ్ళు ఉన్నాక నువ్వు మరీ విశేషంగా చూడగలబెట్టింది మళ్ళీ అట్లా చూచే కనులు మనకి ఇవ్వాలి దేవుడు అనేక దూతల స్వరము వినబడను వారి లెక్క కోట్ల కొలదిగా ఉండను ఈ దృశ్యము నేను ఊహిస్తే నా ఒళ్ళు జలధరిస్తాను ఒక్కసారి మీ దృ మీ హృదయాలో చూసుకోండి దృశ్యం ఎంత పెద్దది అది పెద్ద స్టేడియం లాగా ఉండాలి కదా ఎన్ని క్రికెట్ స్టేడియంలు కలిస్తే అంత పెద్దగా ఉంటుంది కోట్లాది కోట్లాది దూతలు అందరూ పాడుతున్నారు గొర్రెపిల్ల కొరకు హెల్లియ్య ఈ గొర్రెపిల్ల ఎంత గొప్ప గొర్రెపిల్లను ఊహించుకోండి అటువంటి గొర్రపిల్ల మనకి దొరికినందుకు మనం ఎంత ధనిలమో ఊహించుకొని ఎప్పటికీ మర్చిపోకుండా శాశ్వత కాలం మము ఈ గొర్రెపిల్లనే మహిమ పరుస్తాం మన లైఫ్ అంతా అటువంటి కృపను ప్రభు మీకు అనుగరించాలని ప్రార్థిస్తాం కళ్ళు మూసుకుంటే పరశుధన వగ తండ్రి ఎంతో గొప్ప కార్యం మీరు మా కొ చేసినారు ఎన్నడు తండ్రి అది మేము రుణం తీర్చుకోలేం మా జీవితాంతం మేము మీకు రుణం తీర్చుకోలేం అంత గొప్ప దేవుడు మీరు మా కొరకు దివొచ్చి మమ్మల్ని రశించిపోతున్న వారిని వేదిక రక్షించుకున్నారు మీరు కొనుక్కున్నారు మమ్మల్ని మా జీవితం మీద మాకు ఏ అధికారం లేదు సంపూర్ణంగా మీకే అధికారం ముగినైనా మీకే వాదనాలు వేసాయా మీకే కృతజ్ఞతలనైనా మీ కృపా వెంబడి కృప మాకు అనుగ్రహించి నడిపించాను మీ రక్షణ ప్రణాళికలో మేమందరం ముందులాగన సహాయపడండి మీ రాకవర్గంగా సిద్ధపరచుకోండి మీ నీతి సత్యాన్ని ధైర్యంగా అనేకలకు ప్రకటించే బిల్లగా తయారు మేమేమైనా మాకేమున్నా మిమ్మల్ని స్థితిస్తాం మిమ్మల్ని స్మరిస్తం అటువంటి భాగ్యాన్ని మాకందరికీ అనుగ్రహించండి ప్రభా మా మధ్యలో మీ ఉగ్రత ఇంకా పెట్టినారనైనా అది మీరు మాకు డిసెంబర్లోనే మాట్లాడారు విజృంభించింది సెకండ్ వేవ్నైనా మిలియన్స్ అలా మిలియన్స్ అలా చనిపోతారని పోయిన మాట్లాడారు మీరు మాకు ఇష్టమే లేదు ప్రభావ వాళ్ళు చనిపోవడం అందుకే మేము అడ్డం నిలబడ్డాంనైనా చనిపోద్దని వ్యాక్సిన్స్ తీసుకున్నా వస్తుంది అంటే వ్యాక్సిన్స్ కూడా పనిచేస్తలేదు బయట దేశపు వ్యాక్సిన్స్ తీసుకుంటే మనుషులు చనిపోతున్నారు పిచ్చళ్ళు అయిపోతున్నారు రెండవ డోస్ కూడా తీసుకున్నా ఇన్ఫెక్ట్ అవుతున్నారు అంతగా మోసం మీరు మాకు చూపిస్తున్నారు కానీ ప్రభావ మీరు ఏ రీతిగా నడిపిస్తే మేము ఆ రీతిగా మాట్లాడండి నా ఒక్కంతోనే కాదు ప్రభావ అందరితో మాట్లాడే గొప్ప దేవుడు ఎందుకంటే అందరం మీ బిడ్డలమే మీరు కొనుక్కున్న కాబట్టి జాగ్రత్తగా మేము వీటిని విని పాటించే బిడ్డగా తయారు చేయండి తండ్రి ఎక్కువసేపు మేము ప్రార్థనలు కూర్చాలని మరో శరీర జ్ఞాపకం చేస్తారు అది వాక్యపరంగా మా ప్రార్థనలు పాత్రలు తీసుకొని పోతున్నారు కాబట్టి ఆ పాత్రలు నింపేటట్లు మేము ప్రార్థించాలా మళ్ళీ ప్రార్థన పరులుగా మమ్మల్ని తయారు చేయండి వేసయ్యా మీ మహిమాదనంలో పెట్టుకోండి మీరు ఆగ్ర ఈ సాయంత్రం వరకు అంతా మీరు శ్రీ ఏ సిద్ధరిస్తున్నా ప్రార్థిస్తున్నాం తండ్రి అలా ప్రార్థించండి బేదార్ ఒక వన్ బై వన్ ప్రార్థన చేస్తా చేయండి దిలీప్ బెదర్ మీరు చేయండి నేను నేను క్యాబ్ ఉన్నాను రూట్ చెప్పాలి తర్వాత నేను చేస్తా సరే సరే స్తోత్రం ప్రభా పరిశుద్ధుడ గొప్ప దేవ సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా మహోన్నతులకు తండ్రి మహిమ స్వరీప్ దేవానికి వందాను ఏసయ గొప్ప దేవ ఇక మధ్యకాల సమయంలో ప్రభావ మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రభావ మమ్మల్ని ఎంతగానో ప్రభా అను దినం ప్రభా అతి క్షణం మీరు మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నారు మీ కృప వెంబడి కృపను మాకు ఎంతగానో కాపాడుతున్న దేవా ఏసయానికి వందాను ప్రభావ నైనా మీరు రక్తం ఇచ్చి మమ్మల్ని కొనుక్కున్నారు ప్రాభ మేము మా సొత్తు కాదు ప్రభావ మేం మీ సొత్తు ప్రవ్వా ఆయన మీ స్వాసం ప్రవ్వా నా తండ్రి ఆ రీతిగా మమ్మల్ని తయారు చేస్తున్నారు ప్రభావ మీకు మరణం ద్వారా ప్రవ్వా నైనా ఒక యాజకులుగా మీరు మమ్మల్ని తయారు చేస్తున్నారు ప్రభా ఎంత గొప్ప ధన్యత ప్రభావం మీరు మాకు అనుకరించినారు నైనా నైనా ఈ సుప్రభ ఈ సృష్టిలో ప్రభా ఈ ఎక్కడ కూడా ప్రభావ లాంటి లేదు ప్రభావ కేవలం మీలోనే ఉంది ఎందుకంటే మీరే సర్వశక్తి గల దేవుడు అయిన ప్రభా వేసయ్య వేలుపులలో లేడు ప్రభావ పరిశుద్ధతను బట్టి నువ్వు మహా నీడు మహాగనుడు వేసయ్యానికి వందల ప్రభావ యుగ నీకే మహిమ ఘనత ప్రభావములు కలుగునిగాక అలా నా దేవ నా మమ్మల్ని ఎంతగా ప్రేమించిన దేవుడు వేసయ్యా మీకు రాజ్యంగా మీరు మమ్మల్ని తయారు చేస్తున్నారు వారసులుగా మమ్మల్ని తయారు చేస్తున్న దేవుడు వేసయ నీకు వన్నా ప్రభా నైనా ఈ వాక్యం ప్రభా ఇక ప్రవీణ గంధం ప్రభా ఏడు ముద్రలు ప్రభా అయినా ఈసు ప్రభా ఏం జరగబోతుందో ప్రభా గత కాలం కొంత కొన్ని సంవత్సరాల క్రితం చూపించిన ప్రభావ కానీ మరి తిరిగి ఆ సైకిల్ మీరు మళ్ళీ తిరిగి వచ్చి మమ్మల్ని ఈ ధ్యానించే కృపలు మాకు అనుగ్రహించినా నీకు వణాలి సయ్య గొప్పది మీ అవకాశం ఎట్టి పరిస్థితి మేము పోగొట్టుకోకుండా మా హృదయాల మీద మేము రాసుకోవాలి ప్రభావ ఆనాడు ప్రభా రాతి పలకల మీద రాసిన ప్రభావ కానీ మెత్తలైన మా హృదయాల్లో మీరు ఈ వాక్యాలు మాతో రాస్తున్నారు ప్రభావా మా హృదయంలో రాయబడాలా ప్రభ వాటిని చెరిపి వేస్తూ కూడా మేము జాగ్రత్తగా వాటిని పాటించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయం ప్రభావా అయినా మా హృదయాల్లో మీకు ఒక పత్రిక మమ్మల్ని తయారు చేయండి మీ వాక్యంలాగా మేము తయారు కావాలా ప్రభావ నా దేవ మీ వాక్య మీరే వాక్యం ప్రభ మీ మీకు మీ బిడ్డలుగా మేము తయారు కావాలి సంపూర్ణంగా ప్రభావ అయినా మీ వాక్యంలాగా మేము మారిపోయా ప్రభావ అలాంటి బిడ్డలుగా మీరు మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిష్టమైన గొప్ప దేవ ఈ సయ్యానికి కృతజ్ఞతలు అర్పించుకుంటాం అయినా మరోసారి ప్రభావ ప్రార్థన జీవితం గురించి మీరు మాతో మాట అనేక పర్యలు మమ్మల్ని హెచ్చరిస్తున్నారు కానీ ప్రభావ కొంత నిర్లక్ష్యంగా ఉన్నాం ప్రభావ మమ్మల్ని క్షమించమని ప్రార్థిష్టమైన మీ కృపలో జ్ఞాపకం చేసుకున్నాం ప్రభావ నీకు వందాలి సయ మీరే కనికరించమని ప్రార్థిష్టం నా తన గురించి ప్రభావ మేము ఎక్కువ మేము ప్రార్థనలో మేము గడపాల ప్రభావ మమ్మల్ని క్షమించమని ప్రార్థిష్టం అయినా మీ జ్ఞాపకం చేసుకోండి అయినా మీకు ఓ ప్రేమ మీ కృపించండి వేసాయా నీకు వన్నాను ఎక్కువ సమయం ఆ పాత్రలో నిండేంత వరకు మేము ప్రార్థన చేయాలా గొప్ప ప్రార్థన పరులుగా మేము తయారు కావాలా ప్రభావ నైనా వేసా ఆ పాత్రలు నిండిన తర్వాత ఆ ఇరవై పెద్దలు తీసుకొని పోతున్నారు మీరు విషయంలో బయలుపరిస్తున్నారు ప్రభావ నీకు వందాలు మేము ప్రార్థనలో ప్రభావ ఎక్కువ సమయం మేము ఆ పాత్రలో నిండేంత వరకు ప్రార్థన చేయాలి ఎక్కువ సమయం ప్రార్ అవకాశం తప్ప ప్రార్థన చేయాలా ప్రభావ్వా అలాంటి ప్రార్థన పరులుగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తాం ఏమైనా మమ్మల్ని హెచ్చరించినా నీకు వందా గొప్ప దీవమాలు ఇలాంటి నిర్లక్ష్యంలోనికి వీలేదు ప్రభావ నిర్లక్ష్యమైన జీవితాన్ని కొట్టివేని ప్రభావ ప్రవిధేతను తొలగించని ప్రభావ శులకైన భావం తొలగించండి ప్రభావ ప్రతి క్షణం మీందు మీందు ప్రభావ భయంతో భక్తితోని ప్రభావ మీకు అంగీకారంగా ప్రతి దశలో సమస్త ప్రవర్తనలో ప్రభావ పరిశుద్ధంగా మీకు అంగీకారంగా నేను మయమపరిచి బిడలుగా మమ్మల్ని తయారు చేయడానికి ఈ మధ్యకాల సమయంలో ప్రభావ మమ్మల్ని ఎంతగానో బలపరిచినా నీకు వందాలి ఈ వాక్యం మేము ప్రతి క్షణం మేము రాసుకున్నాం ప్రభావ వాటి మీరు నెమరేసుకోవాలా ప్రభావ వాటి ప్రకారం విశేషంగా అనేకులు వాటి అనుభవపూర్వకంగా ప్రకటించాలి అలాంటి పరిశుధాత్మను నడిపి మాకు అనుగ్రహించండి రాబోయేది ఎంతో భయంకరంగానే ప్రవాటి ఆ కాలంలో ఉంటుండగా ప్రభావ మేము ఏ రీతిగా జీవించాలా మీరు ఏ రీతిగా నడిపిస్తే మేము ఆ పోవాలా మీకు స్వరం కోరిక మీకు కనిపెట్టుకోవాలా ఆయన ప్రార్థనలు కనిపెట్టుకోవాలి మీరు మాత్రం మాట్లాడండి మోసా ఏలియాలతో మీరు మాట్లాడినారు ప్రవ్వా మీతో ప్రభావ ఆ రీతిగా మేము ముఖాముఖిగా మీతో మాట్లాడాలా ప్రవ్వ మిమ్మల్ని చూడాలా ప్రవ్వ ఆత్మీయ ప్రపంచం మేము అడుగు పెట్టాలా కళ్ళు లేని యోహోన్ భక్తులు ఇవన్నీ భవిష్యత్తులో జరగబోయేది కాబట్టి కన్నులను మేము చూడలేకపోతున్నాం ప్రభావం క్షమించండి మంతరంగా పురుషులను బలపరచండి మంతరంగా పురుషులు ఆత్మనీతలు ఇవ్వండి ప్రభావ వీటిని చూసి కళ్ళు నడిపించండి ఈ దీని వంతా మీరే నడిపించండి మీకు నూతనమైన అభిషేకం అనుగరించిన ప్రభావ ఓ ప్రభావ వ్యాక్సిన్ నుంచి ఎంతో చనిపోతున్నారు ప్రభావ మీరు కాపాడని ప్రభావ కృప చూపించండి నాయన ప్రభావ ఎంతోమంది కొన్ని మిలియన్స్ చనిపోతున్నారు మీరు చూపించినారు ప్రభాయన మీ ప్రార్థన ద్వారా మీరు కొంత తగ్గించినారు ప్రభా నీకు ఇంకా భయంకరంగా ప్రభావ మనుషులు ఆ రీతికి పోబోతున్నారు నైనా వాటి మేము ఆనాడు మూసేట్లు అడ్డుకున్నట్టు మేము అడ్డుకున్నాం ప్రభావ నైనా ఈసు ప్రవర్తను నేను దేశంలో పాడు చేసి ఉండగా ప్రాకారంలో తిట్టపరటకు బ్రతలేని సందులో నిలబట్టకు తగిన వాడు మీరు ఎంత వెతుకుని ఒక్కరు కూడా మీరు అన్నారు ప్రభా ఏచికల గ్రంథంలో కాబట్టి మేము ఉన్నాం ప్రభా నైనా ఈసు ప్రవర్తను వారిపక్షంగా మేము ప్రార్థన చేసినాం నైనా గొప్ప దేవ కనికరించి చూపించండి మా దేశాన్ని కాపాడండి ప్రజల మీరు కాపాడండి వీళ్ళంతా మీ సత్తే కదా ప్రభా నైనా ఈసు ప్రభావ వీళ్ళందరి మీరు రక్తాన్ని కాచినారు ప్రభావ కలవరిశీల్లో అయినా పత్తి కొబ్బిడ రక్షణ పొందుకోవాలా ప్రభావ కాత్మకం నచించిపోవద్దు దుష్టుడు ప్రభుడు భయంకరంగా పనిచేస్తున్నాడు ప్రభుడు విజృంభించి పనిచేస్తున్నాడు ప్రభావ వాడికి మించి ప్రభావ మేము ఓ ప్రభా మీకు సంపూర్ణ మీకు మార్గలు మేము అనేకలు తీసుకుని రాలా వాడి రాజ్యాన్ని కోలగొట్టాలా ప్రభావ మీ రాజ్యం ప్రతి ఒక్క జీవితంలో ఓ ప్రభావ విస్తరింపజేయాలా ప్రభావ మేము ఎక్కడ అడుగు పెడితే అక్కడ మీ రాజ్యంగా మీకు ప్రజలుగా వాళ్ళు తయారు కావాలా ప్రభావ దుష్ట శక్తులని పటాపంచలు అయిపోవాలా ప్రభా అలాంటి బలమైన అభిషేకాన్ని మీరు మాకు అనుగ్రహించినారు ప్రభావ తండ్రి వయసు ప్రభా మీకు వన్నాలు చెల్లిస్తాం కదా అది మేము మైమ కొరకు మేము వాడుకోవాలా ప్రభావ అలాంటి సేవాజీలు నడిపించి వైరస్ బాధ్యతలందరినీ స్వస్థపరిచి ప్రతి చోట మీ కురుకుములు సాక్షిని పెట్టుకొని గ్రూపులో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డలని ప్రభావం బ్రదర్స్ని సిస్టర్స్ వాళ్ళ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించి నూతనంగా అభిషేకించి ఓ ప్రభావం పరిచర్లో ప్రభా సేవాజీలు నడిపించండి పిల్లల చుట్టూ మీకు కంచేసి దుష్టి నుంచి కాపాడండి ప్రభావ వైరస్ నుంచి ప్రభావ వ్యాక్సిన్ మీరు కాపాడి ప్రతి చోట మీ కురులందరూ సాక్షులు పెట్టుకొని రాను బిడ్డలు మీరు ఆశ్చర్యం నుంచి దీవించి మీరే ప్రభావ రాబోయే దినాల్లో మీకు గొప్ప సాక్షులు నిలబెట్టుకొని ఈ నామానికి మేము తెచ్చుకోవాలి ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించిన తండ్రి ఆమేన్ ఆమేన్ మహాపరిశుద్ధుడ మహోన్నత సర్వోన్నతుడ జీవం కలిగిన దీర్వా జీవాధిపతి వందనాల ప్రభావం ఎంతో స్థితి స్తోత్రముల ప్రభావండి మీ గడిచిన కాలం అంతా కాచి కాపాడి మీరు ఎక్కువ క్రింద అనేకల ప్రభావాతండి దినాన్ని చూడలేకపోయే ప్రభావాన్ని మిమ్మల్ని సజీవలంలో ఉంచినందుకు మీకు వందనాలు స్థుతుల స్తోత్రములు ప్రభావండి ఇదిగో ప్రభావం అయినా నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు ఈ వేగములు కలుగునిగా హలెలు ఏ ప్రభాతం ఇదిగో ప్రభావం అయినా ఈ ఆన్లైన్ ప్రేయర్ మీటింగ్లో ప్రభా ఈ ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు మీకు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రముల ద్వారా ప్రభా పాటల ద్వారా మీరు మహిమలందరు వాక్యం ద్వారా మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభా కృతజ్ఞతలు ప్రభ నాయన మీ స్వరం మేము వినే శక్తి భాగ్యం ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభ తండ్రి ఇదిగో ప్రభాన ఆయన ఏడు ముద్రల గురించి మీరు మాట్లాడుతున్నారు ప్రభ ఈ ఏడు ముద్రలు ప్రభానైనా తండ్రి మీరు మాట్లాడినారు ప్రభా తండ్రి ప్రభా తండ్రి ఇంకా ప్రభానైనా మేము ఈ ఏడు ముద్రలు తెలుసుకొని ముందుకు వెళ్ళాలా ప్రభా తండ్రి నాయనా ప్రభా అలాగే ప్రభానైనా మీ వాక్యం మేము విన్న వాక్యాన్ని ప్రభానైనా మహదయంలో భద్రపరచుకోవాలా ప్రభా తండ్రి నాయనా ప్రభ ఆ వాక్యం ప్రకారంగా మేము ప్రవర్తించాలా వాక్యం ప్రకారం మీరు జీవించాలా ప్రభ అట్టి కృపనాటి ధన్యతని దయచే ప్రభ ఎవరైతే ప్రభా ఈ ఆన్లైన్ ప్రేయర్ మీటింగ్ లో పార్టిసిపేట్ చేశారో ప్రభా వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభానైనా వాళ్ళందరినీ ప్రభానైనా మీరు ఎక్కడ కింద భద్రపరచుకోండి ప్రభానైనా నా ప్రభా తండ్రి ఇదిగో ప్రభానైనా మీ ఉగ్రత ఇంకా ఉంది ప్రభానైనా పోలే ప్రభానైనా తండ్రి నా ప్రభా మీరు కనికరించండి ప్రభాతండి నాయనా ఈ ఉగ్రత నుంచి మీరే కాచి కాపాడండి ప్రభాతండి నాయనా మేము ఎడతెగ్గగా ప్రార్థన చేసేవారిగా ఉండాలా ప్రభాతండి ఎల్లప్పుడూ ప్రభాని మేము ప్రార్థన చేసే జీవితంలో దయచే ప్రభాతండి నాయన అలాగే ప్రభాతండి ఈ వైరస్ బారిన ఎవరు పడకుండా ప్రభా నాయన మీరే కాచి కాపాడండి ఎవరైతే వ్యాక్సిన్ తీసుకున్నా కానీ కరోనా వస్తుంది ప్రభా తండ్రి ఈ వైరస్ వాళ్ళని సూపుతుంది ప్రభావం అయినా కాబట్టి ఆ వ్యాక్సిన్ కూడా పనిచేయటం లే కాబట్టి తండ్రి ఆ వ్యాక్సిన్ ఎవరైతే తీసుకుంటున్నారో అది ఎవరికి సైడ్ ఎఫెక్ట్స్ కానీ వాళ్ళకి ఎలాంటి హాని కలగకుండా మీరే కాపాడండి ప్రభావ ఈ వైరస్ బారిన పడిన వాళ్ళు ఎవరైతే హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారో ప్రభావాలు అందరికీ మీరే సంపూర్ణ స్వస్థ దయచేయండి ప్రభావ ఎందుకంటే పరమ మీరు ప్రభా స్వస్థపరిచే దేవుడు మీ హోవ నీవు కాబట్టి మీరే సంపూర్ణంగా స్వస్థపరచండి ప్రభా తండ్రి ఇదిగో ప్రభావం అయినా తండ్రి అలాగే ప్రభావం అయినా మాకు మంచి మంచి దైవజన్ మీరు ఇచ్చారు ప్రభాతం తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రభాన ఆయన వాక్యంలో బలపరుస్తున్నారు ప్రభాని ఆయన ఆయనకు చంద్రశేఖర్ హరి గారు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా తండ్రి ఆయన ప్రభా తండ్రి అనేక విషయాలు మరుగైనవి ప్రభా తండ్రి ఆయన వెతికి ప్రభాన ఆయన తను తెలుసుకొని ప్రభా మాకు చేసి మమ్మల్ని కూడా తెలుసుకునే విధంగా చేస్తుంది మీకు వందనాలు ప్రభా ఆయన తండ్రి ఆయన వాక్య పరిచయం ఇంకా దీవించండి ఆయన కుటుంబాన్ని దీవించండి ప్రభాతంగా ఆయన చేసే ప్రతి పనిలో మీరు తోడుండండి విజయాన్ని అనుగ్రహించండి ప్రభాన్ అయినా తండ్రి అలాగే ప్రభా తండ్రి మేము కూడా ప్రభాన అయినా తండ్రి ఆసక్తి మాకు కూడా రావాలా ప్రభ మేము కూడా తెలుసుకోవాలా ప్రభ ఇంతకాలం నిర్లక్ష్యంగా జీవించాం ప్రభ ఎంతకాలం నిర్లక్ష్యంగా ఉన్నాం ప్రభ ఇది మొదలుకొని నిర్లక్ష్యంగా జీవించకుండా ప్రభాన అయినా తండ్రి ఇంకా ప్రభా వాక్యంలో బలపడుతూ నాయన ఇంకా ప్రభ ఆత్మీయంగా బలపడుతూ నాయన మా అంతరంగ పురుషుని బలపరుచుకోవాలా ప్రభాతండి నా తండ్రి ఏదైతే ప్రభ యోహన్ భక్తుడు ప్రభా కళ్ళు లేకపోయినా ప్రభాతండి మీ యొక్క ప్రతి విషయంలో ప్రభా చూడగలిగాడు ప్రభాతం అండి తన ఆత్మీయ నేత్రాలు లేనప్పటికీ ప్రభావం అయినా శారీరకంగా లేకపోయినా ఆత్మీయంగా నీ ప్రతి విధానాలు చూడగలిగాడు ప్రభాతం అండి మేము ప్రభానమైన శారీరకంగా మాకు అన్ని ఉన్నా మేము చూడలేకపోతున్నాం ప్రభాతం అండి ఇదిగో ప్రభావ మాకున్న ఈ గుడ్డితనాన్నించి మాకు విడుదల దించండి మాకు ఇప్పుడే సంపూర్ణ స్వస్థ కలుగును కాక ఏసుక్రీస్తు పరిషత్ నామంలో అలాగే మా చెవులకు మాకు సంపూర్ణ స్వస్థ కలగాల ప్రభావం అయినా మీ ప్రతి స్వరం వినాలా ప్రభాతం అండి నా ప్రభావం మేము కూడా గ్రహించాలా మరుగైపోయిన ప్రతి ఒక్కదాన్ని మేము వెతికి వెతకాల ప్రభాతండి ఆయనని వాకింగ్ లో బలపడాలా ప్రభాతండి నాయన ప్రభా ప్రతి ప్రవచనాన్ని మేము అర్థం చేసుకోవాలా ప్రభా తండ్రి ప్రవచన వరాన్ని మాకు దయచేయండి ప్రభా నాయన అలాగే ప్రభాతండి వివేచన వరం కూడా మీరు బయచేయండి ప్రభానం అయినా నాయన ప్రభాతం ఇంకా మేము సంపూర్ణులుగా సాగిపోవాలా ప్రభా తండ్రి నా ప్రభా ఈ భయంకరమైన దినాల్లో శ్రమల దినాల్లో మేము ఉన్నాం ప్రభా తండ్రి ఎక్కడ ప్రభా అపవాదికి చోటు ఇవ్వకుండా ప్రభానైనా ఎక్కడ నిర్లక్ష్యంగా జీవించకుండా ప్రభానైనా ఎల్లప్పుడూ ప్రభానైనా ఎడతెక్క ప్రార్థన చేస్తూ అలాగే బలపడుతూ అనేకుల్ని ప్రభానం అయినా నీ సన్నిధికి నరణించాలా అనేకుల్ని ప్రభావం అయినా మీ స్వార్థని ధైర్యంగా మీ నీతిని మీ స్వార్థను అటు విధంగా మేము ముందుకు సాగిపోవాలా ప్రభావం మేము మీరు ఆకలికి సిద్ధపాటుగా ఉండి అనేకుల్ని సిద్ధపాటు చేసేవారిగా మేము ఉండాలా ప్రభా అనేకులని ప్రభానయన మేము ఆ రీతిగా మేము తయారు చేయాలా మీరు చెప్పారు ప్రభాన నా నామంలో ఏసు క్రీస్త పరిశుద్ధ నామంలో బాప్తమిచ్చి నేను అనేకున్ని శిష్యులు చేయమన్నావు ప్రభా తండ్రి నాయన ప్రభ కాబట్టి ప్రభా మేము కూడా నాయన అనేక శిష్యులుగా చేయాలా ప్రభా తండ్రి అటు కృపను అటు ధన్యతలు మాకు యువ ప్రభ వాకిందారా మాట్లాడినందుకు మీకు వందనాలు మీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా నాయన అలాగే సంస్థ మహిమ గణత ప్రభావములు మీకే యోగయుములు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నదిరేడైన యేసు క్రీస్తు నామం ప్రార్థించి వేడుకున్నా తండ్రి ఆమెన్ మన పగని ఏసు క్రిస్తుక కృపా సమాధంగా తింటూ మనందరికీ సదాకాలంతో వేయడము కాక ఆ మెయిన్ తర్వాత ఏం అడుతుందో తెలుస్తాం